అరవై ఏడు రత్నగనుల ఎందు రాజహంసున్నట్లు తత్వేత్త ఎల్పతలపు లేక నిత్యమొక్కరీతి నిజసమాధినియుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సూర్యుడొక్కడూ ఈ లోకమును ప్రకాశింపజేయునట్లు శరీరమంతటినీ నీ ఒక్కనివే ప్రకాశింపజేయు ఓ ఆత్మ వినుము రత్నములు అధికముగా లభించు గనులలో రాజహంసయుండి రత్నమునే తినుచు వేరే ఏ పదార్థములను తినకయున్నట్లు ఆత్మను అనగా తత్వమును తెలుసుకొన్నవాడు ప్రక్క విషయముల ఆలోచనలు లేకుండా ఎప్పటికీ శరీరమున యోగమునే అనుభవించుచు కర్మ అంటని విధానములో బుద్ధిని అహర్నిశలు సమానత్వము కలిగించి యుండును